జై గురుదత్త యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం పదిహేనవ భాగం కిరాత రాజు ఇంత ఆత్మ ఆత్మతత్వ ప్రతిపాదన చేసేసరికి కర్కటి రాక్షసికి ఆశ్చర్యం పట్టరాలిదైపోయింది అంతటి ఆనందమూ కలిగింది ఆమె రాజును మంత్రిని కూడా బాగా అభినందించింది ఏముందంటే రాజా మీ ఇద్దరి బుద్ధి ఎంత పవిత్రమైందయ్యా అది అస్తమానమే లేనటువంటి సూర్యుళ్లాగా ప్రకాశిస్తోంది మీ పోటి సత్పురుషుల సాంగత్యం వల్ల సంసార బంధాలనే చీకట్లు తొలగిపోతాయి మీరు ఎంతో పూజనీయులు కనుక మీరు నాకు వరాలు ఇయటం మీకే నేను వరాలు ఇవ్వదలుచుకున్నాను కోరుకోండి ఏం కావాలో కోరుకోండి అన్నది ఆ మాట అనగానే వాళ్ళిద్దరూ కలిసి ఇలా అడిగేశారట ఏమని అమ్మ రాక్షసి మా ప్రాంతాల్లో ఈ మధ్య విషూచికా వ్యాధి అంటే కలరా వ్యాధి బాగా వ్యాపించేసింది చాలామంది జనం మరణిస్తున్నారు ఎవరైనా సత్పురుషులు కనిపిస్తారేమో ఈ వ్యాధి నివారణకు మంత్రోపదేశం ఏదైనా చేస్తారేమో అనేటువంటి ఆశతో మేము అన్వేషణ చేస్తూ ఇటు తిరుగుతున్నాం ఇప్పుడు ఆ వ్యాధి స్వరూపిణమైనటువంటి నువ్వే సాక్షాత్గా దొరికేశావు అగ్నులై పొరపాట్లు చేసేవాళ్ళని పొట్టన పెట్టుకోవడం నీ పని అందులో తప్పులేదు అదుపు లేకుండా పెచ్చు పెరిగిపోయేటువంటి నీబోటి వాళ్లను అంకుశం వేయడం అది మా పని రాజులుగా మేం చేయాల్సిన పని ఇప్పుడు నువ్వేమో మాకు దొరికావు కనుక ఇక నుంచి ఏ జీవిని హిమసింసను అని చెప్పి మనకు వరం ఇచ్చేసి అన్నారు ఆ మాటలు విని రాక్షసి ఏమీ కోపగించుకోలేదు చాలా సంతోషంగా తథాస్తు అనేసింది ఆశ్చర్యపడం రాజుగారి వంతైపోయింది ఆమె త్వరగానే తేలుకని అమ్మా రాక్షసి ఇన్నేళ్లుగా పరువుల రక్త మాంసాలు పీల్చుకు తింటూ బతికావు కదా ఇప్పుడు ఉన్నట్టుండి అహింసావ్రతం చేపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నట్టున్నావే అలా చేస్తే అది ఎలా కుదురుతుంది నువ్వు బతికేందుకు మార్గం ఏమిటి అని అడిగాడు ఇది తెలివేంటే రాక్షసి సమాధానం ఇలా చెప్పింది ఏమందంటే రాజా ఆరు నెలలుగా ఈ కొండ మీద ఒక గుహలో సమాధిలో కూర్చుని ఇప్పుడే లేచి వచ్చాడు పూర్వకర్మ బలం వల్ల ఇప్పుడు ఆహారం తిందామనేటువంటి సంకల్పం కలిగింది సంకల్పం అయితే కలిగింది కానీ పుణ్య బలం లేకపోవడం వల్ల కోరిక తీరడం లేదు కానీ నీలాంటి సత్పురుషుల సాంగత్యం లభించింది కదా ఎందుకంటే ఏం కావాలి కనుక ఇక ఆహారం గురించిన చింత మానేసి మళ్లీ కొండ మీదకి వెళ్ళిపోయి మళ్లీ ఏ గుహలోనో ధ్యానంలో కూర్చుంటాను అలా ధ్యానంలో ఉంటూ ఉంటూ ఉంటూనే ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తా అంతేగాని మళ్ళీ పరహింస మాత్రం చేయమన్నా చేయను ఇది ఖాయం అన్నది అంతేకాకుండా ఆవిడ ఏంటంటే ఇంతకు రాజా నువ్వు దివ్య దృష్టితో నేను విషుచికావ్యాధి దేవతను అని గ్రహించినట్టున్నావు కదా నా విషయం పూర్తిగా గ్రహించావా నువ్వు చూస్తే పూర్తిగా గ్రహించినట్లు లేదు నేనే చెబుతా విను నా పేరు కర్కటి అని అంటారు అని చెప్పి మొదలుపెట్టి ఆ కర్కటి రాక్షసి తన చరిత్ర వివరించి విస్పష్టంగా చెప్పేసింది చెప్పి చెప్పి చివరికి ఆవిడ ఇలా అంది ఏమంటే రాజా బ్రహ్మదేవుడు విషూచికా మంత్రం అనుగ్రహించాడని నా కథ చెప్పేటప్పుడు నీకు చెప్పాగదా ఆ మంత్రాన్ని మీ ఇద్దరికీ ఉపదేశిస్తాను నదీ తీరానికి రండి అన్నది అలా అనేటప్పటికీ ముగ్గురు కలిసి నదీ తీరం చేరారు రాజు మంత్రి నది స్నానం చేసి వచ్చి మంత్రోపదేశం తీసుకున్నారు ఉపదేశమైన వెంటనే కర్కటి రాక్షసి ఎనే వెళ్ళస్తానండి అంటూ సెలవు తీసుకోను అప్పుడు రాజుగారు ఇలా అన్నాడు అమ్మా ఇప్పుడు నువ్వు మాకు స్నేహితురాలు మాత్రమే కాదు గురువు కూడా అయ్యావు మంత్రోపదేశం చేసావు కదా గురువు అయిపోయావు కనుక మా ఆతిథ్యం తీసుకోకుండా ను వెళ్ళడానికి వీల్లేదు అయితే ఒక చిన్న విన్నపం ఉంది నువ్వు మా దేశపు పెద్ద ముత్త ఎదువులాగా రూపం మార్చుకుని మా ఇంటికి రావాలి ఇలా రాక్షసి రూపంతో వస్తే చాలా గందరవం అయిపోతుంది అన్నాడు అది విని కర్కటి రాక్షసి పక్కపక్క నవ్వి ఇలా అంది రాజా అందమైన ఆడదాని వేషం వేసుకుంటే మాత్రం నా పద్ధతి మారుతుంటయా నేను ఆడదాని వేషంలో వస్తే నాకు అన్నం పెడతారు కానీ నా అసలు రూపం ఏమైపోతుంది అది లోపలే ఉంటుంది ఆ రూపానికి రక్తము మాంసము కావాలి అవే రుచిస్తాయి దానికి నేను రాక్షసిగా జన్మించాను నాకు మధ్యలో జ్ఞానం వచ్చినా నా శరీర స్వభావం మరదు నేను మరణించేదాకా రాక్షసిగానే ఉంటాను ఆ ఆహారమే తింటాను వద్దనుకుంటే పస్తులుంటాను తప్పితే వేరే ఆహారం తినలేను అంతేగాని ఈ అన్న సంతర్పణలు ఇవన్నీ చేస్తే వాటితో నాకు ఏమీ ప్రయోజనం ఉండదు పుట్టుకతో వచ్చిన రాక్షస స్వభావం ఉందే అది చచ్చే వరకు మారనే మారదు దాని స్వభావం అంతే కర్కటి రాక్షసి ఈ విధంగా చెప్పేసరికి రాజుగారు కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు రాక్షసి నువ్వు చెప్పిందేమో నిజం జ్ఞానం కలిగిన తర్వాత బుద్ధిలో ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ తొలగిపోతాయి నిజమే కానీ సత్సంస్కారాలు కూడా మొలకెత్తుతాయి అది నిజమే కానీ శరీరంలో ఉండేటువంటి శారీరక సంస్కారాలు ఉంటాయే అవి మారవు అంటే జ్ఞానం కలిగిన తర్వాత పొట్టి మనిషి పొడుగు మనిషి అయిపోడు అలాగే వరి తినేవాడు గోధము మారిపోడు కనుక నువ్వు బ్రహ్మజ్ఞానమైనా నీకు మాంసాహారమే కావాలి జ్ఞానం యొక్క తత్వం అలా ఉంది మాంసాహారైనా సరే బ్రహ్మవేత్త పూజ్యుడే కనుక నీకు నేను అతిథి మర్యాదలు చేసి తీరవలసింది నీకు నరమాంస భోజనం లభించేందుకు నేను ఒక మంచి ఉపాయం ఆలోచించాను చెబుతాను కొంచెం విను నువ్వు పెద్ద ముత్త ఎదువుగా వేషం కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండిపో ఈలోగా నేను మా రాజ్యంలో మరణదండన పడ్డటువంటి నేరగాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోగేసుకొస్తా నువ్వు వాళ్ళందరినీ నీ కొండ గుహలోకి తీసుకెళ్ళిపో అక్కడే ఆరగించేసేయి నా మరణదండన నెరవేరినట్లు ఉంటుంది నీ ఆకలి తీరినట్లు అయిపోతుంది ఇలా ఆకలి తీర్చుకుని వెంటనే నువ్వు బ్రహ్మ వెళ్ళిపో మళ్లీ ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి ఆకలి పుడుతుంది ఆకలి పుట్టినప్పుడు సరాసరి ఇక్కడికే వచ్చేసే ఈ లోపల మళ్ళీ ఏదో మాకంతా నేరగాళ్లు శిక్షలు అన్నీ ఉంటాయి కదా ఈ మాట మరణశిక్ష పడ్డ వాళ్ళందరినీ కూడా ఉరి తీయకుండా నీకోసం అట్టి పెట్టేస్తాను జైళ్ళల్లో అలాంటి వాళ్లను చంపుకు తింటే పాపం ఏమీ ఉండదు కనుక నువ్వు నిష్పాపంగా అంటే పాపమేమీ లేకుండా నరమాంస భక్షణ చేయవచ్చు ధర్మబద్ధమైన హింస ఏదైతే ఉన్నదో అది దయతో సమానమని పెద్దలంతా చెబుతూ ఉంటారు తప్పులు చేసిన వాళ్ళని ఒట్టిగా ఉరిదీసే బదులు నీకు ఆహారంగా వేస్తే దానివల్ల వాళ్లకు కూడా కొంచెం పుణ్యం లభిస్తుంది ఆ విధంగా అది నాకు మంచిదే కనుక ఓ కర్కటి రాక్షసి ఇలా మన స్నేహం కొనసాగించుకుంటూ ఉందాం నువ్వు నిస్సందేహంగా మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఈ నేరగాళ్ళని భక్షణ చేసి వెళుతూ ఉండు అన్నాడు రాజు ఆ విధంగా చెప్పేసరికి కర్కటి అంగీకరించేసింది ఇక మళ్లీ రెండో మాట లేకుండా పట్టు చీర ముత్యాలహారాలు దండగడియాలు మొదలైన వేసుకుని పెద్ద ముత్తలాగా రూపం మార్చుకుని ఆ రాజుగారి అంతఃపురంలో ఆరు రోజుల పాటు మకాం వేసింది ఈలోగా రాజు మంత్రి కూడా కలిసి మరణదండన పడినటువంటి నేలగాళ్లందరినీ కూడా లెక్కేసి వస్తే మూడు మంది పైగా పోగబడ్డారు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి కర్కట రాక్షసికి అప్పు చెప్పారు అది చూసి కర్కట రాక్షసి తన రాక్షస రూపంలోకి వచ్చేసి క్షణాల్లో ఆ రాక్షసి వాళ్ళందరినీ కూడా హిమవత్పర్వత గుహకు చేర్చి కసగస నవిని మింగేసింది ఆ దెబ్బతో ఆ రాక్షసికి మత్తు ముంచుకు వచ్చి రోజుల పాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది లేచాక స్నానం చేసి సమాధిలో కూర్చుంది ఆ కూర్చోవడం కూర్చోవడం ఆరు సంవత్సరాల వరకు మళ్ళీ లేవల ఆరు సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచింది కొంచెం ఆకలి నిపించింది వెంటనే కిరాత రాజ్యానికి వచ్చేసింది అక్కడ పూర్వంలాగానే మళ్ళీ ఈవిని చూడంగానే నేరగాళ్ళందరినీ పొగేసి వచ్చి ఆవిడకి అప్పజెప్పారు వాళ్ళందరినీ కసక సాయం మళ్ళీ ఆవిడ ఆకలి తీర్చుకుంది ఈ విధంగా కిరాత రాజ్యానికి కర్కటి రాక్షసికి స్నేహ సంబంధాలు చాలా కాలం కొనసాగాయి ఇది జరుగుతూ జరుగుతూ ఉండగా ప్రజలకు ఆ దేశంలో ఉండే ప్రజలకు కొన్ని వింత అనుభవాలు కలుగుతూ వచ్చాయి ఏమిటంటే ఈ కర్కటి రాక్షసి వచ్చి వెళ్ళినప్పుడల్లా ఆ రాజ్యంలో పిశాచ బాధలన్నీ ఎగిరిపోతూ ఉండేవి అదే కాక ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఆశీస్సులు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి రోగాలు గట్రా తగ్గిపోతూ ఉండేవి అయితే అంతేకాకుండా ఏ నేరగాళ్ళనైతే ఆవిడ ఆరోగిస్తూ ఉండేదో వాళ్ళకి ఉత్తమగతి కలగడం వల్ల ఆ నేరగాళ్ల వంశాల్లో ఉత్తమ ఉత్తమ జీవులు జన్మిస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఈవిడ వెడిచి వెళ్ళేటువంటి రాజ్యంలో ప్రకృతి వైపరీత్యాలు మరి నేను కూడా తగ్గిపోతూ ఉండేవి ఇలాంటి అనుభవాలన్నీ ప్రజలకు బాగా కలుగుతూ ఉండటం మెల్లిగా కర్కటి రాక్షసి యొక్క కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది అంటే ఆ చుట్టుపక్కలంతా వ్యాపించింది దాంతో ఆ చుట్టుపక్కల రాజులు కూడా కర్కటి రాక్షసిని తమ తమ రాజ్యాలకు ఆహ్వానించి తమ తమ నేరగాళ్లను ఆ మహాదల్లికి నైవేద్యంగా సమర్పించసాగారు ఇంకేముంది ప్రతి నాట్యంలోనూ ఇక మరణదిండాను వేరే వేసే పని లేదు అమ్మగారు ఎప్పుడు వస్తుందా చూస్తూ ఉంటాం రాగానే అందరికీ వేల సంఖ్యలో వీళ్ళందరినీ కూడా నేరగాళ్ళని ఆవిడకి అప్పచెప్పేస్తూ ఉంటాం ఈ విధంగా కర్కటి రాక్షసి కీర్తి ఒక రకంగా విస్తరించిపోయింది అది బాగానే ఉంది కానీ ఆవిడకి ఆహారం కూడా ఎక్కువగా లభిస్తోంది అంత అది కూడా బాగానే ఉంది కానీ ఆవిడకి ఆకలి క్రమక్రమంగా తక్కువైపోయింది దానికి కారణం ఏమిటి ఆవిడ సమాసాలు ఎక్కువైపోయాయి ఆ సమాసాలు ఎక్కువైపోవడం చేత ఆవిడ రాజ్యాలకు రావడమే తగ్గిపోయింది దాంతో ఏం జరిగింది ఇక్కడుండే ప్రజలకు వ్యాధులు మరి ప్రకృతి ఉపద్రవాలు ఇట్లాంటి కష్టాలన్నీ మళ్లీ పెరిగిపోతూ వచ్చాయి క్రమంగా ప్రజలు దీనికి ఒక ఉపాయం కనిపెట్టారు ఏమిటంటే ఆవిడ తమ రాజ్యాలకు రావడం ఆలస్యమైతే ప్రజలే ఆవిడ ఉండేటువంటి గుహ దగ్గరకు వెళ్ళి ఆ గుహ వాగిట్లోనే కూర్చుని అక్కడే కర్కటి పూజలు చేసేసేవాళ్ళు తమాష ఏంటంటే ఆ పూజల వల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలే వచ్చేవి అందువల్ల ఈ పూజలకు క్రమంగా కందరా పూజలు అనే పేరు వచ్చింది కందరా అంటే గుహ అర్థం ఆ పూజ వల్ల ప్రజలకు యొక్క ఉపద్రవాలన్నీ శాంతిస్తూ ఉన్నాయి అనుభవం క్రమక్రమంగా వార్తగా పెరిగిపోతూ వచ్చింది క్రమంగా ప్రజలు మరో అడుగు ముందుకేశారు వాళ్లకు ఉత్పాతాలు మరి కష్టాలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఇళ్లలోనే కర్కటి విగ్రహాలు పెట్టేసి ఆ విగ్రహానికే పూజలు చేస్తూ ఉండేవాళ్ళు చిత్రం ఏంటంటే దీనికి సత్ఫలితాలే వచ్చాయి ప్రజలు ఈ పూజలను కూడా కందరా పూజలోనే పిలిచారు ఎందుకంటే మొదట్లో కందర దగ్గర చేసేవారు గోదగ్గర చేసేవారు కదా ఇంట్లో పూజ చేసినా సరే దాన్ని కందరా పూజ అనే పిలిచారు క్రమంగా ఆ దేవత పేరే మారిపోయింది మొట్టమొదట ఏమన్నా కర్కటి రాక్షసి ఆవిడ క్రమంగా కర్కటి దేవి అయింది ఆ కర్కటి దేవి కందరా కందరాదేవిగా మారిపోయింది ఇలా మారిపోయేసరికి పండితులు ఊరుకోలేదు కందర అంటే అర్థం ఏమిటి అని విచారణ మొదలుపెట్టారు గుహలో ఉండేదేవి కనుక కందరాదేవి అని మొదట్లో సామాన్యార్థంగా పండితులు చెప్పారు అయితే కొంతమంది పండితులు ఏం చేశారంటే అక్కడితో ఊరుకోలే కం ధారయతీతి కందరా దుష్టుల తలలను చీల్చి పారేసే దేవి అందుచేత కందరాదేవి అని కొత్త నిర్వచనాలు మొదలుపెట్టారు ఇది పండితులు చేసే తమాషాల్లో ఇది ఒకటి ఇలా కర్కటీదేవి ఒక కొత్త పేర్లు అక్కడితో ఆగిపోలేదు కొందరు ఆమెను మంగళాదేవి అన్నారు మంగళాలను కలిగిస్తుంది కనుక మంగళాదేవి అని వాళ్ళ ఉద్దేశ్యం మరికొందరు దాన్ని ఒప్పుకోలే ఆమెను అమంగళాదేవి పిలిచారు అదేమిటయా అమంగళాదేవి అంటారు అంటే ఆమె పాపులను హింసిస్తూ ఉంటుంది కదా హింస అమంగళం కదా అంచేత ఆవిడను అమంగళాదేవి అనడమే బాగుంటుంది అని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు క్రమంగా ఏ గ్రామంలో కందరాదేవి పూజలు జరగడం లేదో ఆ గ్రామంలో ఉండే ప్రజలకు పీడలు పెరిగిపోతున్నాయి అని ఒక వార్త నాలుగు పక్కలా వ్యాపించేసింది దాంతో ఊరూరా కందరాదేవి ఆలయాలే వెలిసే ఎక్కడ చూసినాడు అదేం చిత్రమో ఆ దేవాలయాల్లో పూజలు చేసిన కొద్దీ ఆ ప్రాంతాలకు సకల సంపదలు పెరిగిపోతూ ఉండేవి ఇలా జరుగుతూ ఉండేది రామా అని చెప్పి వశిష్ఠుడు ఈ కథంతా చెప్పాక చివరిలో ఏమంటున్నాడంటే రామా నేను నీకు కల్పిత కథ చెప్పాను అనుకుంటున్నామో అదేం లేదు ఇది సత్యమైన కథే కిరాత రాజ్యంలో కర్కటీ దేవి విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి ఇదెల్లా కుదురుతుంది అంటావేమో బ్రహ్మజ్ఞాని అయినటువంటి కర్కటీ రాక్షసి ఆ విధంగా కిరాత గ్రామ దేవతగా మారింది అని అర్థం చేసుకో ఎందుకంటే తెలిసి దేశిన తెలియక చేసిన బ్రహ్మవేత్తలకు చేసేటువంటి పూజ ఎప్పుడూ కూడా సత్ఫలితాలనే ఇస్తుంది ఇవక మానదు బ్రహ్మవేత్త సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపుడు కనుక ఆయనకు చేసే పూజ వల్ల కోరిన కోరికలన్నీ సిద్ధించడంలో ఆశ్చర్యమేమీ లేదు ఇందుకో రామా నేను నీ ఈ కథ ఈ కర్కటి కథ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ జగత్తుకు ఈ రూపం ఎలా వచ్చింది అనే ప్రశ్న వచ్చింది పూర్వం ఆ ప్రశ్నను గురించి చర్చించే సందర్భంలో ఈ గధ గుర్తొచ్చి నీకు చెప్పాను అన్నాడు ఇక్కడ మనం వశిష్ఠ మహర్షి మాటలను కొంచెం కొంచెం పక్కన పెట్టి ఈ సూచికోపాఖ్యానం ఎలా ప్రారంభమైంది అని ఒక్కసారి మనకు మనం గుర్తు చేసుకోవాలి ఏమిటంటే మొదటి లీలోపాఖ్యానని చెప్పాడు వశిష్ట మహర్షి లీలోపాఖ్యానం తర్వాత ఆయనకి రాముడికి మధ్య పెద్ద చర్చ జరిగింది ఆ చర్చ చివరిలో శ్రీరాముడు ప్రశ్న ఏమిటంటే ఈ కనిపించేదంతా కల్పనే అయితే అలా కల్పన అయినప్పుడు బ్రహ్మకు అంటే పరబ్రహ్మకు అజ్ఞాన స్పరిశే లేదు కదా పరబ్రహ్మకు అజ్ఞానస్పరిశే లేకపోతే జీవుడు బ్రహ్మే బ్రహ్మ ఒకడే అయిపోతారు కదా అలా జీవుడు బ్రహ్మ ఒకరే అయిపోయినప్పుడు ఇంకా మోక్షం కోసం ప్రయత్నం ఏమిటి ఈ ఆత్మవిచారణ ఏమిటి ఇదంతా ఎందుకోసం వచ్చిన చర్చ అని ఒక కొత్త ప్రశ్న లేవదీశాడు అప్పుడు రాముడు దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఈ సూచికోపాఖ్యానాన్ని ప్రారంభించాడు అని ఈ కథకు ముందర మనం చెప్పుకున్నాం ఆ విషయాన్నే మాటలు మార్చి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఆయన ఏమంటున్నాడంటే ఓ రామా ఈ కర్కటి కథలో కర్కటికి సూది ఆకారం ఎలా వచ్చింది మళ్ళీ కొండంత ఆకారం వచ్చింది కదా అది ఎలా వచ్చింది ఈ ఆకారాలు కర్కటి కంటే భిన్నాలా అభిన్నాలా కొంచెం విచారించు తత్వం ఏమిటంటే అది భిన్నము కాదు అభిన్నము కాదు రెండూ కాదు కర్కట యొక్క సంకల్పమే ఆయా ఆకారాలుగా మారింది అలాగే జీవుల యొక్క సంకల్పాలే ఈ లోకాలుగా పుడుతున్నాయి కాలత్రయం ఉంది ఆ కాలత్రయ సృష్టిలు లోకత్రయం ఉంది ఆ లోకత్రయ సృష్టులు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రకారంగానే జరుగుతున్నాయి ఎలాగంటే సముద్రంలో అలలున్నాయి ఈ సముద్రంలో ఉండే అలలు సముద్రం కంటే భిన్నాలు కావు అభిన్నాలు కావు అలాగే ఈ లోకాలన్నీ పరబ్రహ్మం కంటే భిన్నాలు కావు అని వశిష్ట మహర్షి ఇంత ధాటిగా ముందుకు పోతూ ఉంటే శ్రీరాముడు ఆయన మధ్యలోనే ఆపేసి ఇలా ప్రశ్నించాడు గురుదేవా భిన్నము అభిన్నము రెండూ కాకపోతే ఈ లోకాలన్నీ ఇంత స్పష్టంగా ఎలా కనిపిస్తున్నాయి ఇన్ని రకాల పనులను ఎలా చేయగలుగుతున్నాయి దాని సమాధానం ఏమిటి అని అడిగాడు వశిష్ఠ మహర్షి అదే చెప్పబోతున్నానయ్యా అదే అడుగుతున్నావు నువ్వు అన్నాడు అంటూ తన సమాధానాన్ని ఇలా కొనసాగించాడు ఏమిటంటే అజ్వలన్నే ఒక ఆూ బిరర్థక్రియా కరోతి మర్కటాదీనా సీతాపహరణాదికం ఈ శ్లోకం ఒక విచిత్రమైన శ్లోకం తాత్పర్యం ఏంటంటే కట్టెలలో ఉండే నిప్పు మంటలు మండకుండానే కోతులకు చలిపోగొట్టడం అనే పనిని చేస్తోంది అంటే చలిపోగొట్టడం అనేటువంటి యథార్థక్రియను అది చేస్తోంది ఇలాంటి యథార్థక్రియలను అది ఎలా చేయగలుగుతోందో అలాగే నిజంగా లేకుండా ఉన్నటువంటి సృష్టి ఇన్ని యథార్థమైన పనులను చేస్తోంది అని తాత్పర్యం ఈ కొంచెం విచిత్రంగా ఉంది కోతులకు కట్టెలు చలిపొగట్టం ఏమిటండి అని చెప్పి రాముడు కొంచెం అయోమయంగా చూసేప్పటికీ ఆయన గుర్తు చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి రామా జంతు శాస్త్రం చదువుకున్నావు కదా నువ్వు జంతు శాస్త్రంలో కోతుల మనస్తత్వాన్ని గురించి చదువుకున్నావు కదా అది గుర్తుంది కదా ఒకసారి గుర్తు చేసుకో కోతులకు బాగా చలివేస్తే కొన్ని రకాల చెట్టు కొమ్మలను గట్టిగా కౌగలించుకుంటాయి ఆ చెట్టు కొమ్మలు ఒకదానికి ఒకటి ఒరుసుకున్నప్పుడు కారు పుట్టడాన్ని అవి పూర్వం చూసి ఉన్నాయి అలా చూసి ఉన్నాయి కనుక ఆ కట్టెల లోపల నిప్పు ఉంది అని వాటికి గట్టి విశ్వాసం ఏర్పడింది అలాంటి విశ్వాసంతో అవి ఆ కొమ్మలను కౌగులించుకుంటాయి కనుక వాటికి నిజంగానే చలిపోతుంది ఇది జరుగుతోంది అక్కడ నిప్పు లేదు నిప్పు ఆ కట్టెల్లో నిప్పు ఉంది అని అవి అనుకున్నాయి అనుకుని కవలించుకున్నాయి నిజంగానే నిప్పు ఉన్నట్టు నిప్పు కాసుకున్నట్టు చలి వేసుకున్నట్టు దానికి ఫీలింగ్ వచ్చేసి అది కాస్త చలి పూర్తిగా పోతోంది దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక వస్తువు ఉండటం నిజంగా ఉండటం ఇది ముఖ్యం కాదు అది ఉందని ఒకనొక వ్యక్తి భావించడమే ముఖ్యం ఆ భావన దృఢంగా ఉంటే ఆ వస్తువు అక్కడ ఉన్న ఫలితం లభించి తీరుతుంది ఈ పై ఉదాహరణ మనకి ఈ మాటనే నిరూపిస్తోంది దీనిలో కొంచెం శాస్త్ర పరిభాషగా చెప్పుకుంటే ఏమొస్తుంది ఒక వస్తువు ఉండటం అంటే అది ఉన్నట్టు మనం భావించడమే అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే ఒక వస్తువు నశించడం అంటే ఏమిటి అంటే దానిని గూర్చిన భావన నశించడమే అని కూడా చెప్పవచ్చు దీనికి మరికొన్ని ఉదాహరణలు కూడా చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాం ఆ ఉదాహరణతో ఈ సిద్ధాంతాన్ని తయారు చేశాం ఇది పూర్తిగా సరిపోతుందా లేదా అంటానికి మరికొన్ని ఉదాహరణలు కూడా పరిశీలించి చూస్తే బాగుంటుంది రామా అంటున్నాడు ఏమిటి ఆ ఉదాహరణ తీసుకుంటున్నాడంటే ఆయన ఇప్పుడు ఒక కొత్త ఉదాహరణ తీసుకున్నాడు ఏమిటంటే ఒక శిల్పి ఒక చెక్క మొక్క మీద బొమ్మ చెక్కాడు వాడి దృష్టిలో అక్కడ ఒక కళాఖండం ఉంది ఆ ఇంటికి ఓ దొంగొచ్చిబడ్డాడు వాడు ఆ ఇంట్లో ఉన్న మంచి వస్తువులన్నీ వెతుక్కుంటూ దీన్ని చూశాడు ఈ కళాఖండాన్ని చీచి పనికిరాని చెక్క మొక్కాన్ని పక్కన మానేశాడు వాడి దృష్టిలో అక్కడేముంది చెక్క మొక్క ఉంది పై రోడ్డు మీద వారేసాడు కదండి ఇంతలోగా కోతి వచ్చింది అక్కడ దాన్ని సెలెస్తోంది దానికి ఈ చెక్కను గుర్తుపట్టింది గుర్తుపట్టి ఏం చేసింది ఇది చలిని పోగొట్టేటువంటి చెక్క గ్రహించి కొమ్మాన్ని గ్రహించి దాన్ని వెంటనే కావలించుకుంది ఆ చెక్కను కవలించుకోగానే ఆహా ఎంత వెచ్చగా ఉంది అనుకుంది ఆ కోతి అంటే ఆ కోతి దృష్టిలో ఏముంది అక్కడ ఆ చెక్కలో నిప్పు కనిపిస్తుంది ఇంతలో బోయ స్త్రీ వచ్చింది ఆ చెక్క ముక్కను చూసి మంచి ఎండు కట్టె పుల్లండి పొయ్యిలో పెట్టుకుంటే బాగా మండుతుంది అని తీసుకెళ్ళిపోయింది ఆవిడ దృష్టిలో అక్కడే ఉంది కట్టె పుల్లు ఉంది ఇందుకో అక్కడ ఉన్న వస్తువు ఏది చెక్కముక్క కణాఖండమా నిప్పు రవ్వ కట్టె ఎవరి అనుభవాన్ని మనం తిరస్కరించగలం ఏ అనుభవాన్ని తిరస్కరించే హక్కు మనకు లేదు కనుక ప్రపంచంలో మనం ఏదీ తేల్చి చెప్పలేం కనుక ఏం చెప్పాలంటే వస్తువు ఉండడం అంటే ఉన్నదని భావించడమే అని అంగీకరించాలి ఎందుకంటే మార్గం లేదు తప్పదే కనుక వస్తువు ఉండడం అంటే ఏమిటి వస్తువు ఉన్నది అని భావించడమే అంతే రామా నీకు మరో ఉదాహరణ కూడా చెబుతానని అంటున్నాడు వశిష్ఠుడు ఏమిటంటే ఒక చిన్న విత్తు తెచ్చాం నేలలో పాతాం నేలేమో నేలగానే ఉంది చెట్టు మాత్రం పెరిగిపోతుంది అడుగున కాండం ఆ పైన రెమ్మలు ఆకులు పూలు పిందెలు పళ్ళు ఒకదాని మీద ఒకటి పేరుకుపోతున్నాయి ఒకదాని మీద ఒకటి మెట్లేసినట్టుగా ఇప్పుడు చూడు విత్తులోంచి ఏం పుట్టింది కాండం పుట్టింది కనుక ఏం చెప్పాలి విత్తు ఈజ్ టు కాండం కాండంలోంచి ఏం పుట్టింది కొమ్మ పుట్టింది కనుక కాండము కమ్మ ఒకటే ఇప్పుడు ఏం జరిగింది విత్తు ఈజ్ టు కాండము ఈజ్ అయింది అంటే ఏమైపోయింది ఇప్పుడు విత్తు ఈజ్ టు కొమ్మ అయిపోయింది విత్తు కొమ్మ ఒకటే కొమ్మలోంచి రెమ పుట్టింది కనుక విత్తు కొమ్మ రెమ్మ ఒకటే అయిపోయినాయి ఇలా వరుసగా వెళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుంది ఇప్పుడు విత్తు విదికొండు పండు అని అర్థం వస్తుంది అంటే విత్తు పండు ఒకటే అని అర్థం వస్తుంది ఇదంతా తర్కంతో వస్తుంది అంతా ఈ తర్కం బాగానే ఉంది కదా ఈ చెప్పేదంతా తర్క సమ్మతంగానే ఉంది కదా ఇప్పుడు చెప్పు మనం దేన్ని చూసి పండు అంటున్నాం విత్తుని చూసి పండు అంటున్నాం మనం దేన్ని చూసి కాండం అంటున్నాం విత్తును చూసి కాండం అంటున్నాం అంటే మనం విత్తునే చూసి ఒకసారి కాండం అంటున్నాం ఒకసారి కొమ్మంటున్నాం ఒకసారి కాయ అంటున్నాం ఇప్పుడు ఇంకో మాట జాగ్రత్తగా ఆలోచించు మనం నిజంగానే విత్తును చూసే ఈ మాట అంటున్నామా విత్తు మనకంటి కనిపిస్తోందా అదీ లేదు విత్తు లేకుండా చెట్టు రాదని మనకు దృఢ విశ్వాసం ఉంది దానివల్ల విత్తును కూడా చూడకుండానే దానిమీద కాండాన్ని దానిమీద కొమ్మలను పూలను పిందిలను పళ్లను వరుసగా ఆరోపణ చేసేస్తున్నాం ఇదంతా దేనివల్ల జరుగుతోంది మన భావన వల్ల జరుగుతోంది కనుక రామా ఒకనొక ద్రష్ట యొక్క భావన బలం ఈ ప్రపంచం అనేది ఏర్పడుతోంది కొన్ని పనులు చేస్తోంది లేదా చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇలా ఎలా జరగగలుగుతోంది కొంచెం ఆలోచించు చెక్క ముక్క మీద కళాఖండాన్ని మరొకడేమో నిప్పురవ్వని ఇంకొకడేమో కట్టెపూలని ఆరోపించినట్లుగానే విత్తు గింజ మీద ఒకడే అక్కడ ఉన్న వేరే వేరే ఏమన్నట్లు వేరే వేరే ఆరోపణలు చేశారు విత్తు గింజ దగ్గర ఏం చేస్తున్నాడు విత్తు గింజ మీద ఒకడే ఒకే వ్యక్తే ఒకసారి కాండాన్ని ఆరోపిస్తున్నాడు మరొకసారి కొమ్మను ఆరోపిస్తున్నాడు ఇంకొకసారి పిందెను ఆరోపిస్తున్నాడు ఇంకొకసారి పండును ఆరోపిస్తున్నాడు ఈ విధంగా ఆరోపణలు చేసినట్టుగానే పరిశుద్ధమైన చైతన్యం మీదనే కూడా ఈ ప్రపంచాన్ని ఆరోపిస్తున్నాం భావన బలం వల్ల వస్తువు ఉత్పన్నమైనట్లే అంటే పుట్టినట్లే భావన నాశం వల్ల ఆ వస్తువు నశించిపోతుంది అంటే మనం ఆరోపించడం మానేస్తే ఈ ప్రపంచం కనిపించడం ఆగిపోతుంది ఎప్పుడు కనిపిస్తుంది ఈ ప్రపంచం మనం భావన చేస్తుంటే ఆరోపణ చేస్తుంటే ఈ ఆరోపణ మానేస్తే ఈ ప్రపంచం అవి కనిపించదు కనిపించే సమయంలో అది ఎట్లా ఉంటుంది అంటే అది అధిష్ఠానమైన చైతన్యం కంటే భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది కోతికి చెక్క ఉన్న చోట ఏం కనిపించింది దానికంటే భిన్నమైన నిప్పు కనిపిస్తోంది కదా అట్లాగే ఈ ప్రపంచం కూడా దానికి అధిష్ఠానమైనటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఉన్న చోట దానికంటే భిన్నంగా ఈ ప్రపంచం కనిపిస్తోంది కోతికి నిప్పు కనిపించినట్టుగా కానీ కొంచెం నిదానించి ఆలోచించగలిగితే ఆ భేదం స్థిరంగా నిలబడలేదు నిలబడే సామర్థ్యం దానికి లేదు అందుకే ఈ ప్రపంచం భిన్నమూ కాదు అభిన్నము కాదు అని మేము చెప్పాం నిధానించి ఆలోచిస్తే అన్నాం కదా నిధానించి ఆలోచించడం అంటే ఏమిటి దాన్నే ఆత్మవిచారణ అని నేను ఉపదేశించే యుక్తుల ఆధారంగా రామా నువ్వు ఆలోచించడం మొదలపెట్టు అలా ఆలోచిస్తే నీకు ఆత్మవిచారణ పరిపుష్టమై మూలభూతమైనటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది ఇలాంటి ఈ జగత్తత్వాన్ని నిరూపించడం కోసమే నీకు ఈ కర్కటీ చరిత్ర అంతా కూడా కథగా చెప్పాను అన్నాడు వశిష్ట మహర్షి కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు వెంటనే సందుగా తీసుకుని రాముడవు ప్రశ్నిశాడు గురుదేవా తస్మాత్వాయ తస్మాత్ ఆత్మన అని వేదనలో ఉంది ఆ పరమాత్మ నుంచి ఆకాశాదిగా ఈ ప్రపంచమంతా పుట్టింది అని ఒక చోటు ఉంది ఎదోవా హిమాని భూతా నిజాయంతే అని ఇంకో చోటు ఉంది ఎవరి నుంచి ఈ పంచభూతాలన్నీ కూడా జన్మిస్తున్నాయో అదే పరబ్రహ్మ అదే పరమాత్మ అని ఇంకోసోటు ఉంది ఇలాంటి వేదవాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి వీటన్నింటిలో ఏం చదువుతున్నారు పరమాత్మ నుంచి ప్రపంచం పుట్టింది అంటున్నారు నుంచి అని పంచమీ భక్తి వేసి చదువుతున్నారు పరమ ఎతోవా ఇమాని భూతాని జా అంతేంటి ఎవరి నుంచి ఈ పంచభూతాలు పుడుతున్న యువ నుంచి అంటున్నారుగా నుంచి అనేది ఏమిటి నుంచి అనేది షష్ఠీ విభక్తి ప్రచయం కనుక షష్ఠీ విభక్తిని చెప్పి షష్ఠీ విభక్తి ద్వారా ఈ విషయాన్ని చదువుతున్నారు మీరిప్పుడు మీరు చెప్పిన మాటలో ఏం చెప్పారు శుద్ధ చైతన్యం నుంచి ప్రపంచం జన్మించింది అని మళ్ళీ ఆ పంచమీ విభక్తినే ప్రయోగించి చదువుతున్నారు మీరు చెప్పే మాట ఉందంటే మట్టి ముద్ద నుంచి కుండ పుట్టింది అన్నట్టుగా ఉంది ఇక్కడ నుంచే పంచమే విభక్తి ప్రయోగం కనిపిస్తాను పంచమేవి భక్తి ప్రయోగంతో మట్టి ముద్ద నుంచి కుండ పుట్టింది అంటే మట్టి ముద్ద కుండ రెండు ఒకటే అవుతాయా అంటే మీరేమంటారు ఒకటే అంటారు కానీ ఎట్లా కావు అవి రెండు ఒకటి కావు మట్టి ముద్ద నీళ్లు మోయగలుగుతుందా కుండగలుగుతోంది నీళ్లు మేయగలుగుతోంది కనుక మట్టి ముద్ద కుండ రెండు పూర్తిగా ఒకటే అంటాం కుదరదు అలాగే మీరు చెప్పేటువంటి శుద్ధ చైతన్యము ఈ కనిపించే ప్రపంచము రెండు ఒకటే అవడం ఎలా కుదురుతుంది అన్నాడు అంటే వశిష్ఠుడు వెంటనే ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేశాడు రామా ఏమి లేదయ్యా భాషలో అంతకన్నా చెప్పేందుకు వీలు లేదు లోక వ్యవహారంలో మట్టి ముద్ద వేరు అనే విశ్వాసం ఉంది దాన్ని ఆధారం చేసుకునే నువ్వు ఈ ప్రశ్న వేస్తున్నావు దాన్ని ఆధారం చేసుకునే మేము ఆ పైతత్వాన్ని ఉపదేశించాలి అందుకనే శృతి కూడా ఈ పంచమీ విభక్తినే ఉపయోగించి ఉపదేశం చేసింది అంటే శృతి వ్యావహారిక భేదాన్ని పురస్కరించుకుని ఆ వాక్యాన్ని అలా ప్రయోగించింది నేను శృతి చేసినట్టుగానే ప్రయోగం చేశాను విషయం గనక పూర్తిగా అర్థమైపోతే ఈ వ్యావహారిక భేదం ఉండదు అందుకనే శాస్త్రంలో సిద్ధాంతం చెప్పే ఏమన్నారు జ్ఞాతే ద్వైతం నవిద్యతే అన్నారు జ్ఞాతే అంటే పరమార్థతత్వం కనుక తెలిసినట్లయితే ద్వైతం భేదమే నవిద్యతే లేదు అన్నారు తెలిస్తే భేదం లేదు అన్నారు తెలియకముందో తెలియకముందు వాడికి భేదం ఉంది ఉంది కనుక దాన్ని ఆధారం చేసుకుంటూనే ఆపై బోధ చెయ్యాలి అంతకన్నా వేరే మార్గం లేదు కనుక నువ్వు ఈ విభక్తుల వాదాలు పక్కన పెట్టేసి వేదం యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకో అలాగే మేం చెప్పే వాక్యాల యొక్క తాత్పర్యాన్ని కూడా అర్థం చేసుకో తాత్పర్యం అంటే ఏమిటి ఏ విషయాన్ని నీకు చెప్పాలని మనస్సులో ఉద్దేశం పెట్టుకుని పైకి ఈ వాక్యాలు మేము పలుకుతున్నామో ఆ లోపల ఉండే భావం పేరే తాత్పర్యం కనుక మా హృదయంలో ఉండే భావం ఏమిటో నువ్వు అర్థం చేసుకోవాలే తాత్పర్యం మా హృదయంలో ఉన్న భావం ఏమిటంటే ఈ ప్రపంచమంతా మనస్సు వల్లే తయారవుతోంది అని చెప్పడమే మా తాత్పర్యం దానికోసమే కర్కటి కథ చెప్పాం రామా సంసారము మోక్షము అనే మాటలకు శాస్త్రకారులు చాలా లోతైన నిర్వచనాలు చెబుతూ ఉంటారు వాడన్నిటి సారాంశం ఒక మాటలో చెప్పేస్తాను విను ఏమిటంటే చిత్తారో రాగక్లేశ విదూషితం తదేవతర్వినిర్ముక్తం భవాంత ఇది కథ్యతే చిత్తమేవారో రాగాదిక్లేశ దూషితం తదే తైర్వినిర్ముక్త భవాంత అంటున్నాడు వశిష్ఠుడు అంటే ఏమిటి మోక్షమంటే ఏమిటి బంధమంటే ఏమిటి అని ఆయన ఇక్కడ నిర్వచించబోతున్నాడు రాగాదిక్లేశదూషిత చిత్తం ఏ సంసారై వినిర్ముక్తం తత్వ భవాంత ద్వేషము మొదలైన క్లేశాలతో కలిసి ఉన్న చిత్తమే సంసారము ఆ క్లేషాలు లేనటువంటి చిత్తమే మోక్షము ఇది సమస్త నిర్వచనాల యొక్క సారాంశం రామా ఈ చిత్తం యొక్క తత్వం నీకు అర్థం కావడం కోసం అంటే బాగా విస్పష్టంగా అర్థం కావడం కోసం ఐదవ వాఖ్యానం ఒక అందమైన కథ చెబుతానయ్యా అంటున్నాడు వశిష్ఠమహర్షి ఈ విధంగా వశిష్ఠ మహర్షి కర్కటీ కథను ముగించి ఐందవ కథలోకి ప్రవేశించబోతున్నాడు మనం కూడా దానిలోకి ప్రవేశించాలి కానీ ప్రవేశించే ముందు కర్కటీ చరిత్రను ఒకసారి మన దృష్టితో మనం నెమరు వేసుకోవడం అవసరం అలా చేద్దాం ఇప్పుడు ఏమిటంటే ఈ కర్కటీ కథకు ముందు లీలోపాఖ్యానం వచ్చింది లీలోపాఖ్యానంలో ఏం చెప్పారు దేశమూ లేదు కాలము లేదు దృశ్యము లేదు దేశం అంటే ప్రదేశం ప్రదేశం అనే భావన లేదు కాలమనే భావన లేదు దృశ్యమనే భావన లేదు దాన్నే మామూలు మాటలు చేస్తే దేశమనే పదార్థము లేదు కాలం అనే పదార్థము లేదు దృశ్యమనే పదార్థము లేదు అని నిరూపించడం కోసం ఆ లీలోపాఖ్యానం అనే కథ వచ్చింది ఆ కథ అయిపోయిన తర్వాత శ్రీరాముడు కీలకమైన చర్చ చేశాడు ఆ చర్చలో కేంద్రబిందువీ లేకపోతే మోక్షం కోసం కృషి ఎందుకు అని దేశమూ లేదు కాలము లేదు దృశ్యమే లేదు అంటున్నారుగా ఏమీ లేకపోతే మరి కృషి మాత్రం ఎందుకు ఈ ప్రశ్నకు మరొక శాఖా ప్రశ్న ఉంది ఏమిటంటే అది ఏమీ లేని చోట ఇంత ప్రపంచం దేనివల్ల కనిపిస్తోంది అని ఇవి రెండు ప్రశ్నలు మొదటిదేమో మోక్షం కోసం కృషి ఎందుకు అని ఇది ఏ దృష్టితో వచ్చింది అంటే పారమార్థిక దృష్టితో వేసిన ప్రశ్న రెండవది ప్రశ్న ఏమీ లేని చోట ఇంత దృష్టి కనిపించడం ఏమిటి ఇది ఎట్లా కనిపిస్తోంది అని ఇది వ్యావహారిక దృష్టితో వేసిన ప్రశ్న వశిష్ఠుడేం చేస్తున్నాడు ఈ రెండు ప్రశ్నలలో పారమార్థిక దృష్టి ప్రశ్నకు పారమార్థిక దృష్టితోనే సమాధానం చెబుతున్నాడు వ్యావహారిక దృష్టితో వేసిన ప్రశ్నకు ఆ వ్యావహారిక దృష్టితోనే సమాధానం చెబుతున్నాడు అయినా చర్చ ఎంతకు తేవడం ఎందుకంటే రాముడు వేసిన ప్రశ్నలనే మళ్ళీ రూపాంతరంలో మళ్లీ మళ్లీ వేసేస్తున్నాడు దానికి కారణం ఏమిటంటే రాముడు ఆ రెండు దృష్టిలను అంటే పారమార్థిక దృష్టిని వ్యావహారిక దృష్టిని కూడా కలగా పొలగం చేసేసుకుని గందరగోళంలో పడిపోతున్నాడు అంచేతనే ఎన్ని రకాల సమాధానాలు చెప్పినా రాముడికి తృప్తి కలగడం లేదు అంచేతనే మళ్లీ వేసిన వేసిన ప్రశ్నలే వేసిన ప్రశ్నలే మళ్ళీ మార్చి మార్చి మార్చి వేస్తున్నాడు రూపాంతరంలో తీసుకొచ్చి వేస్తున్నాడు వశిష్ఠుడు ఈ గందరగోళాన్ని గుర్తించాడు రాముడికి పరమార్థిక దృష్టిని వ్యావహారిక దృష్టిని కూడా విడదీసి చూపించాలి అందులో వ్యవహార బంధమోక్ష వ్యవస్థను వివరించాలని ఆయన నిశ్చయం చేసుకున్నాడు దానికోసంగాను ముందుగా ఒక సర్గలో అంటే అరవై ఏడవ మాయాతత్వాన్ని పూర్తిగా వివరించాడు వశిష్ఠ మహర్షి చెప్పదలసి ఉన్నటువంటి సిద్ధాంతం ఏమిటంటే ఏమీ లేని చోడ ప్రపంచం కనిపిస్తోంది ఇలా ఏమీ లేని చోడ ప్రపంచం కనిపించడం అనేది ఒక భ్రాంతి ఈ భ్రాంతికి కారణం పూర్వ సంస్కారం తిన్నే పూర్వవాసన అంటారు ఈ పూర్వ సంస్కారానికి ఆది లేదు అంతం మాత్రం ఉంది ఈ అంతం పేరే మోక్షం వ్యావహారికమైన బంధ మోక్ష వ్యవస్థ అంటే ఇదేది ఇది ఏం దృష్టిది ఇది వ్యావహారిక దృష్టి ఈ దృష్టిలో ఏమున్నాయి బంధము ఉంది మోక్షము ఉంది దీనికి భిన్నంగా పారమార్థిక దృష్టి వేరే ఉంది ఆ పారమార్థిక దృష్టిలో బ్రహ్మకు అజ్ఞాన స్పరిశే లేదు జీవుడు లేడు దృశ్యం లేదు ఇంకేమీ లేదు మరి ఇంకా మోక్షం ఎక్కడిది కనుక మోక్షము లేదు మోక్షం కోసం ప్రయత్నమూ లేదు ఇవి రెండు దృష్టులు ఏ దృష్టికి ఆ దృష్టి ఈ రెండు కలవు ఈ రెండు దృష్టిలను విడదీసి చూడాలి అలా చూపించేందుకోసమే సూచికోపాఖ్యానం వచ్చింది ఈ కథలో ఒక రాక్షసి బ్రహ్మవేత్తగా మారిపోయింది అలా మారడానికి కారణం ఏమిటి అంటే దానికి అంటే ఆ రాక్షసికి ఒకే జన్మలో దేహాలు మారినాయి జన్మ ఒకటే దేహాలు మాత్రం మారిపోయినాయి ఇలా దేహాలు మారడం వల్ల తాను శరీరం కంటే భిన్నంగా ఉన్నాను అనే జ్ఞానం ఆ రాక్షసికి కలిగింది చివరికి ఆ రాక్షసికి ఎవరి వరాలతోనూ పని లేకుండానే పరిపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగింది అయినా రాక్షసి శరీరం అలాగే మిగిలిపోయింది అందువల్ల ఆకలేసింది కాని పూర్వంలాగా జీవుల్ని హింసించబుద్ది కాలేదు అది తేడా శరీరం ఉంది శరీరం వల్ల వచ్చేటువంటి ఆకలిదప్పులు కలిగినాయి కానీ పూర్వంలాగా జనాల్ని పీక్కు తిన బుద్ధి కాలేదు హింస చేయబుద్ది ఇది వశిష్ఠ మహర్షి చేసిన కల్పన ఈ కల్పన వల్ల ఏం తేలుతోంది బ్రహ్మజ్ఞానం కలిగినా సరే ప్రారంధం మిగిలి ఉన్నంత వరకు దేహము దేహధర్మాలు యథాతథంగానే మిగిలి ఉంటాయి అని మనస్ సంస్కారం ఉందే యొక్క సంస్కారం అది మాత్రం మారిపోతూ ఉంటుందని వశిష్ఠుడు మనకి నిరూపిస్తున్నాడు ఈ నిరూపణ వల్ల వశిష్ఠ మహర్షి ఏమి సాధిస్తున్నాడు ఏమిటంటే కర్కటి రాక్షసిలో పారమార్థికమైన బ్రహ్మాత్మల ఐక్యం ఉంది అదొకటి ఉందట వ్యావహారికమైనటువంటి శరీరధారణ ఒకటి ఉంది ఈ శరీరధారణకి అనుబంధించినటువంటి శరీర సంస్కారాలు ఉన్నాయి ఇది ఒక చెట్టు అదొక సెట్టు ఇవి వేటికవే కొనసాగుతున్నాయి ఇవి రెండు ఒకదానితో ఒకటి కలబడడం లేదు కలిసిపోవడం లేదు కలగా పొలంగా కావడం లేదు అని వశిష్ట మహర్షి ఈ కల్పన ద్వారా నిరూపిస్తున్నాడు ఏమి కలవడం లేదు పారమార్థికమైనటువంటి జ్ఞానదృష్టి ఒకటి ఉంది ఆ జ్ఞానదృష్టిలో బ్రహ్మ నేను ఒకటి అని అనుభవంలో ఉంది ఆ కర్కటి రాక్షసి శరీర ధారణలు కలిగించేటువంటి వ్యావహారిక దృష్టి ఒకటి ఉంది ఈ దృష్టి వల్ల ఏం జరుగుతుంది ఆకలి దప్పులు ఇవన్నీ కలుగుతున్నాయి దీంట్లోనే అంతర్భాగంగా మనస్సనే వ్యవహారం అవుతుంది ఆ మనోవ్యవహారం వల్ల ఏం ఇప్పుడు కొత్తగా పుట్టిన సంస్కారం వల్ల జీవహింస చేయబుద్ధి కావడం లేదు ఇది కూడా వ్యావహారికమైనటువంటి భాగమే వ్యావహారిక దృష్టి పారమార్థిక దృష్టి అనేవి రెండు కలగా పొలగం కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ విచారణ సఫలమవుతుందని చెప్పడానికే ఈ కథ మొదలైంది అని మనం మరిచిపోరాదు అయితే పనిలో పనిగా వశిష్ట మహర్షి ఈ కథలో మరికొన్ని అంశాలు కూడా కలిపేశాడు ఏమిటంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి రాక్షసుల వంటి అధములు కూడా అర్హులే రాక్షసులే అధములైతే మానవులలో అధములు పనికిరారని చెప్పొచ్చా మానవుల్లో ప్రతి మానవుడు ఎంత నీచ మానవుడు సరే వాడి కనుక కుదిరినట్టయితే చెప్పేవాడు దొరికినట్టయితే వాడికి కూడా బ్రహ్మజ్ఞానం వచ్చేసే అవకాశం ఉంది అర్హత ఉంది బ్రహ్మజ్ఞానం అనేది ఒకరు వరం ఇస్తే వచ్చేది కాదు జీవులలోని పాపాల ప్రక్షాళనకు తపస్సు మార్గం ఇది కూడా ఈ కథ ద్వారా నిరూపిస్తున్నాడు ఇంకోశం ఏంటంటే శరీరం నేను కాదు అనేటువంటి అనుభవం లభించకపోతే వేదాంత విద్యలో ప్రవేశించినట్టే కాదు ఇదోటి స్పష్టం చేశాడు కథలో ఈ కర్కడీ రాక్షసికి అసలు ఆత్మవిద్య ప్రవేశం ఎప్పుడు లభించింది ఒక రూపం పోయి ఇంకో రూపం రావాలని తపస్సు చేస్తూ ఉండగా ఏమిట్రా ఇటు రూపాలు మారిపోతున్నాయి అట్లయితే నేనెవరు ఈ రూపాలెవరు అనే ప్రశ్న వస్తేనే కదా కనుక వేదాంత విద్యలో ప్రవేశం ఎప్పుడు లభిస్తుందంటే ఈ దేహం నేను కాదు అనేటువంటి అనుభవం లభించాలి అదే వేదాంతానికి ప్రవేశం అంతకుముందు దాకా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ప్రవచనాలు చేసినా అది వేదాంత ప్రవేశం కాదు అలాంటి ప్రవేశం లభించాక ఆ పై సాధనకు ఆత్మవిచారణ ఒక్కటే మార్గం ఇంకా తపస్సులు గిపస్సులు దానికేం పనిచేయవు ఇంకో పాయింట్ ఏమిటంటే వశిష్ఠ మహర్షి ఈ కథ ద్వారా మనం చెబుతున్నది అధమజాతి వాడైనా సరే బ్రహ్మవేత్త అయినట్టయితే వాడు పూజ్యుడే ఆ బ్రహ్మవేత్తను పూజిస్తే ఆయన సంకల్పంతో నిమిత్తం లేకుండానే పూజించే వారికి సమస్త శుభ లభిస్తాయి ఇది కూడా ఈ కథ ద్వారా వశిష్ఠ మహర్షి మనకి నిరూపిస్తున్నాడు దీనికి కారణం ఏమిటి అంటే గ్రంథంలో సూటిగా చెప్పలేదు కానీ ఇక్కడ రెండు శాస్త్ర రహస్యాలున్నాయి ఏమిటంటే బ్రహ్మవేత్త సకల దేవతా స్వరూపుడవుతాడు అన్నారు ఇది వేద సిద్ధాంతమే ఆయన సకల దేవతా స్వరూపుడవుతాడు గనక ఆయనకు చేసే పూజ ఆయా సంబంధిత దేవతలకు చేరిపోయి ఆయా ఫలితాలు వచ్చేస్తాయి ఇది ఒక శాస్త్ర రహస్యం ఇంకో రహస్యం ఏంటంటే బ్రహ్మవేత్తకు మిగిలి ఉన్నటువంటి పుణ్యఫలమంతా ఆయనను అభినందించే వారికి చెందుతుందని ఆ కర్మశేషంలో మిగిలి ఉన్న పాప కూడా ఆయనను నిందించే వారికి చేరుతుందని వేద ఉంది ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ మహర్షి కందరా పూజలు అనేటువంటి ఘట్టాన్ని మనకి వివరణ చేశాడు ఈ సందర్భంగా వశిష్ఠుడు మరికొన్ని అంశాలను కూడా ఈ కథలో ప్రవేశపెట్టాడు ఏమిటంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి రాక్షసుల వంటి అధములు కూడా అర్హులే ఒక అంశం ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది బ్రహ్మజ్ఞానం అనేది ఒకరు వరం ఇస్తే వచ్చేది కాదు అనేది రెండో అంశం జీవులలో ఉన్న పాపాల యొక్క ప్రక్షాళనకు తపస్సు ఒక్కటే మార్గం అనేది మూడో అంశం శరీరం నేను కాదు అనే అనుభవం లభించకపోతే వేదాంత విద్యలో ప్రవేశించినట్టే కాదు అనేది నాలుగో అంశం ఆ తర్వాత అలాంటి ప్రవేశం లభించాక ఆ సాధనకు విచారణ ఒక్కటే మార్గం అనేది ఐదవ అంశం అథమ జాతి సరే బ్రహ్మవేత్త పూజ్యుడే అనేది ఆరో అంశం ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ సందేహం వచ్చింది ఏమిటంటే బ్రహ్మవేత్తను పూజించచ్చు అంటున్నారు కదా ఎంత అర్థముడైనా సరే అటువంటి బ్రహ్మవేత్తను పూజిస్తే ఆయన సంకల్పంతో నిమిత్తం లేకుండానే పూజించే వారికి శుభ లభిస్తాయి అని కథలో చెబుతున్నారు కదా ఇది ఎలా కుదురుతుంది మనకు జరిగిన కథలోనే కర్కటి రాక్షసి సమాధిలో ఉండగా ఆవిడ యొక్క గుహాద్వారం దగ్గర బయట కూర్చుని వీళ్ళంతా పూజలు చేశారు కొంతమంది ఇళ్లలోనే విగ్రహాలు పెట్టు పూజ చేశారు ఈ సమయంలో ఆవిడ సమాధిలో ఉండిపోయింది ఈ పూజలు జరిగినట్టే ఆవిడికి తెలియదు అటువంటి దశలో ఆవిడికే తెలియకుండా ఉన్నప్పుడు ఆవిడ వల్ల సత్ఫలితాలు వస్తాయంటే ఎలా అనమాట ఇది ప్రశ్న దీనికి సమాధానం గ్రంథంలో సూటిగా చెప్పలేదు కానీ ఇక్కడ రెండు శాస్త్ర రహస్యాలు ఉన్నాయి అన్నారు అవేమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఏమిటంటే మొదటి రహస్యం ఏమిటంటే బ్రహ్మవేత్త సకల దేవతాస్వరూపుడవుతాడు అని వేదనలో ఉంది కనుక అటువంటి బ్రహ్మవేత్తకు చేసేటువంటి పూజ ఉందే అది సంబంధిత దేవతలకు చేరిపోయి దానివల్ల రావాల్సినటువంటి సత్ఫలితాలు వచ్చేస్తాయి రెండో రహస్యం ఏంటంటే బ్రహ్మవేత్తకు మిగిలి ఉన్న పుణ్య ఫలమంతా ఆయన్ను అభినందించే వారికి చెందుతుందని ఆ కర్మ కర్మశేషంలో మిగిలి ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆయనను నిందించే వారికి చేరుతుందని వేద ప్రమాణం ఉంది ఇది రెండవ రహస్యం ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠుడు కందరా పూజల వివరణను ఈ కథలో చేశాడు ఇది ఏడవ అంశంగా ఈ కథ ద్వారా వశిష్ఠ మహర్షి మనకి తెలియజేస్తున్నటువంటి రహస్యంగా మనం గ్రహించాలి ఇక ఎనిమిదవ రహస్యాంశం ఏంటంటే ఈ కథా సందర్భంలోనే వశిష్టుడు ఉత్తమ గ్రామ గ్ దేవతలు ఏర్పడే విధానాన్ని వర్ణించాడు దీన్ని మనం గమనించాలి అలాగే పండితులు పదాలకు కొత్త అర్థాలు చెబుతూ ఉంటారు ఉన్న పదాలకే కొత్త పేర్లు పెడుతూ ఉంటారు ఉన్న దేవతలకే కొత్త పేర్లు పెడుతూ ఉంటారు కొత్త నిర్వచనాలు చెబుతూ ఉంటారు అనేటువంటి ఈ మొదలైన అంశాలను కూడా ఈ కథా సందర్భంలో మనం గమనించవచ్చు ఇక విషూచి వ్యాధి వర్ణన సందర్భంలో అంటే కలరా వ్యాధి వర్ణన సందర్భంలో ఇన్ఫెక్షన్ వ్యాపించే స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వర్ణనగా అద్భుతంగా చేశాడు ఇది ఈనాటి విజ్ఞాన శాస్త్రానికి పూర్తిగా సమ్మతంగా ఉందనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు వీటన్నిటినీ మించి వశిష్ఠ మహర్షి నొక్కి చెప్పినటువంటి ఒక అంశం ప్రత్యేకంగా ఉంది అదేంటంటే కర్కటి రాక్షసి కొత్త కొత్త శరీరాలను ధరించే సందర్భాలలో ఆ రహస్యాన్ని బాగా నొక్కి చెప్పాడు కర్కటి రాక్షసి కొత్త శరీరాలను ఎలా ధరించగలిగింది అంటే తన మనస్సంకల్పం వలనే అని వశిష్ఠ మహర్షి అక్కడ వర్ణించాడు దీని ద్వారా వశిష్ఠ మహర్షి చెప్పదలసినది ఏమిటంటే ప్రపంచంలో అన్ని దేహాలను సృష్టించేది మనస్సే దేహాలను సృష్టి చేసేది మనస్సే అని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఈ తర్కాన్ని ఇంకా కొంచెం కనుక పెంచినట్లయితే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసేది మనస్సే అనే సిద్ధాంతం వస్తుంది దీన్ని నిరూపించడం కోసమే వశిష్ఠ మహర్షి ఇక ఐదవ వాఖ్యానాన్ని అందుకోబోతున్నాడు అసలైనా ఈ సిద్ధాంతం ఇప్పుడు ఎందుకండి ఇక ఈ రాముడికి వశిష్ఠుడికి దొరుకుతున్న దీక్షలో ఈ దీనికి అవసరం ఏమొచ్చింది అంటే లీలో వాఖ్యానంలో ఏం చెప్పారంటే దేశ కాల దృశ్యాలు లేవు అని తేల్చేశారు ఆ తర్వాత జరిగినటువంటి చర్చలో లేనివి ఎలా కనిపిస్తున్నాయి అనే ప్రశ్న వచ్చింది దానికి భ్రాంతి అని పూర్వ సంస్కారాలు అని సమాధానాలు చెప్పారు సంస్కారం అనేది ఎక్కడ ఉంటుంది అది మనస్సును ఆశ్రయించుకుని ఉంటుంది ఇంకా బాగా శాస్త్రీయంగా చెప్పాలంటే సంస్కారాల సమూహమే మనస్సు ఆ మనస్సే భ్రాంతిని కలిగిస్తుంది అంటే ఆ సంస్కారాల సమూహమే భ్రాంతిని కలిగిస్తుంది భ్రాంతే ప్రపంచ సృష్టి చేస్తుంది ఇది వరస ఈ వరసలో ప్రపంచ కర్తృత్వం అనేది ఎవరికి పట్టింది పరంపర మనస్సుకే పట్టింది మనస్సే కదా సంస్కారాల పుట్ట ఆ సంస్కారాల పుట్ట వల్లే కదా భ్రాంతి కలుగుతోంది కనుక భ్రాంతి వల్ల కదా ప్రపంచ సృష్టి ఏర్పడుతోంది కనుక ప్రపంచ సృష్టి చేసేది ఎవరు అంటే పరంపరగా మనస్సుకే కర్తృత్వం పట్టింది ఇప్పుడు దాన్ని నిరూపించాలి దాన్ని నిరూపించడం కోసమే ఐందవ ఉపాఖ్యానం అనేటువంటి కొత్త కథను వశిష్ఠ మహర్షి ప్రారంభించబోతున్నాడు ఏమిటయ్యా ఆ కథ అంటే వశిష్ఠుడు ప్రారంభిస్తున్నాడు రామా ఒకప్పుడు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళా మా నాన్నగారు అంటే ఎవరు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే ఆయన దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఈ ప్రపంచ సృష్టిలు ఎలా జరుగుతున్నాయి అని అడిగాను దానికి సమాధానంగా మా నాన్నగారు అంటే బ్రహ్మదేవుడు గారు ఒక వింత కథ చెప్పారు బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే పుత్ర వశిష్ట పూర్వం ఒకసారి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయింది రాత్రి మొదలైంది నా రాత్రి అంటే ఏమిటో నీకు తెలుసు కదా ఈ ప్రపంచం అంతా లయించిపోయింది నేనొక్కనే మిగులున్నా నాకు నిద్రపట్టింది కొంతసేపటికి తెల్లారింది అనిపించింది మెలకు లేచా పూర్వం అలవాటు కదా ఆ అలవాటు తప్పున సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది కళ్ళు తెరిచాను ఇటువడు చూశాను ఏమీ కనిపించడం లేదు ఏమీ కనిపించడం లేదంటే అర్థం ఏమిటి వెలుతురు లేదు చీకటి లేదు అది శూన్యమా మరి ఏమో అలాగే ఉందేమో అనిపిస్తోంది ఏమీ సాధన సంపత్తి చేతిలో లేదు లేకపోయినా సరే సృష్టి చేద్దామనే సంకల్పం నాలో ఆగలేదు దాని గురించి అంటే నేను సృష్టి చేసేటువంటి విధానాన్ని గురించి ఆలోచించాలని తోచింది నాకు ఆలోచన మొదలుపెట్టా ఆలోచించిన కొద్దీ కొద్దీ కొద్దీ ఏదో ఒక అవ్యక్తమైనటువంటి ఆకాశం లాంటిది కనిపించింది అందులో కొన్ని బ్రహ్మాండాలు కూడా క్రమక్రమంగా కనిపించాయి అయితే బ్రహ్మాండాలా ఎవర్రా వీరు సృష్టి చేశారు అని ఆశ్చర్యంగా నేను వాటి చుట్టూ తిరిగి వెతకసాగాను ఒకరు కాదు పది మంది బ్రహ్మలు కనిపించారు ప్రతివాడు పద్మంలోనే కూర్చుని ఉన్నాడు ప్రతివాడికి రాజహంసే వాహనంగా ఉంది ప్రతివాడికి నాలుగేశ ముఖాలున్నాయి ఇంతెందుకయ్యా పది మంది కూడా అత్సన్నాలాగానే ఉన్నారు నా ఆశ్చర్యం పెరిగిపోయింది ఇంకా ఇంకా వెతికాను ఈ బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే విష్ణు గనిపించాడు ఈ బ్రహ్మాండాలలో ఉండే జీవులు కనిపించారు నదులు సముద్రాలు సూర్యులు దేవతలు ఆ పైభాగంలో దేవతలు మధ్యలో మానవులు కిందేమో దానవులు ఇట్లా కనిపించారు ఈ జీవుల్లో కొందరు భోగాసక్తులై ఉన్నారు కొందరు మోక్షకాములై ఉన్నారు వెలుగు చీకట్లు పెనవేసుకొని కనిపిస్తున్నాయి ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో కనిపించాయి నాకేం చెయ్యాలో దోసలా ఈ ప్రపంచాలేమిటో ఎలా వచ్చాయో నాకేమీ అర్థం కాలేదు ఎందుకని నేనింకా సృష్టి మొదలట్లేదు కదా నేను కదా సృష్టికర్తని నేను సృష్టి చేయకుండా ఈ ప్రపంచాలన్నీ ఎలా వచ్చాయి నాకు ఏమీ అర్థం కాలేదు ఎవరిని ఎలా పలకరించాలో తెలియలేదు ఇంతమంది జీవులు కనిపిస్తున్నారు వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుందేమో అనిపిస్తోంది కానీ ఎవరిని ఎలా అడగాలి ఎలా పలకరించాలి నాకేం అర్థం కావడం అన్ని ప్రపంచాలు కనిపిస్తుంటే ఆ ప్రపంచాల నిండా కోడాన కోట్ల జీవులు కనిపిస్తుంటే ఆ ప్రపంచాలన్నిటిలోనూ నేనొక ఒంటరి వాళ్ళులాగా వెర్రివాళ్ళులాగా ఇటోడు తిరుగుతూ ఉండిపోయాను చాలాసేపు ఇదంతా ఎవరు చదువుతున్నాడు బ్రహ్మదేవుడు చదువుతున్నారు ఆయనకా తన కథనాన్ని కొనసాగిస్తున్నారు వశిష్ట గమనించావా మొదట ఆ ప్రపంచంలో అన్వేషణ మొదలుపెట్టింది ఎవరు నా మనస్సు గమనించు ఎవరిది నా మనస్సు మొదలెట్టింది అన్వేషణ క్రమక్రమంగా కొంత టైం జరిగేటప్పటికీ ఎప్పుడు వెళ్ళానో ఎలా వెళ్ళానో నాకే తెలియదు ఇప్పుడు ఆ లోకాలలో అన్వేషిస్తున్నది ఎవరు మనస్సు కాదు నేనే స్వయంగా నేనే అది చిత్రం మనస్సు అన్వేషణ ప్రారంభించింది అప్పుడు నేను వేరు మనస్సు వేరుగా ఉన్నా కొంతకాలం జరిగేటప్పటికీ అన్వేషించేది ఎవరంటే నేనే నేనే స్వయంగా అన్వేషిస్తున్నా అనే దిశగా వచ్చాను మనస్సుతో తాదాత్మ్య స్థితికి వచ్చారు అలా నేను అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఉండగా కొంతసేపటికి ఒక చోట ఒక సూర్యుడు కనిపించాడు ఎందుకోగాని ఆయన కొంచెం తీరిగ్గా ఉన్నాడు నేను కొంచెం ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి దేవదేవా భాస్కరా ఎవరి నువ్వు ఈ ప్రపంచాలు ఎలా పుట్టాయి నువ్వు ఎలా పుట్టావు అని సవినయంగా అడిగాను ఆ భాస్కరుడు నా యగాదిగా చూసి ఎప్పుడో చాలా కాలం కిందట చూసినటువంటి మనిషిని చూసినట్టుగా గుర్తుపట్టి తడుకున నమస్కారం చేసి వినయంగా ఇలా అన్నాడు బ్రహ్మదేవా సృష్టికర్తలు తమరు తమకే తెలీదా నేను చెప్పాలా సరే మీకు నా మాటలు వినాలని సరదాగా ఉన్నట్టుంది అలాగే కానివ్వండి చెబుతాను అని నాకంటే వినయంగా ప్రారంభించాడు ఆ సూర్యదేవుడు ఆ సూర్యదేవుడు అవనాడంటే ఓ బ్రహ్మదేవా పూర్వం మీరు చే పూర్వం మీరు చేసినటువంటి సృష్టిల్లో ఒకనొక బ్రహ్మాండంలో జంబూ ద్వీపంలో సువర్ణజటం అనేటువంటి ప్రాంతం ఉండేది ఆ ప్రాంతంలో అందరూ మహర్షుల వంటి జీవులే ఉండేవారు వాళ్ళల్లో హిందువు అనేటువంటి ఆయనకి ఎన్నాళ్ళకి సంతానం కలగలరు కలగకపోయేటప్పటికీ ఆయన భార్యతో కలిసి కైలా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి తపస్సు ప్రారంభించాడు ఆ దంపతులు ఒక రోజా రెండు రోజుల రెండు యుగాల పాటు వరుసగా తపస్సు చేశారు బ్రహ్మదేవ ఆ తర్వాత ఏమైందో మీకు మనవి చేస్తానంటున్నాడు నిత్యమై వరం కోరుకోమన్నాడు అనగానే ఆ బ్రాహ్మణు అన్నాడు కదా ఉత్తములైన పుత్రులు పది మంది కావాలి అన్నాడు తథాస్తు శివుడు పది మంది పుత్రులు పుట్టేశారు ఉత్తములు కావాలని కోరాడుగా అందుచేత ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికల్లా ఆ ఏడుగురు మహాపండితులైపోయారు మహాజ్ఞానులు అయిపోయారు వాళ్ళంతా ఆ తల్లిదండ్రులిద్దరూ ఈ పరిస్థితి చూశారు పుట్టినటువంటి కొడుకులు పది మంది కూడా మంచి పండితులు జ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులుగా ఉన్నారు అందుచేత వాళ్ళిద్దరికి పరిపూర్ణమైనటువంటి తృప్తి కలిగింది ఆ పరిపూర్ణమైన తృప్తితో బ్రహ్మధ్యాన పరులై ఆ దంపతులు ఇద్దరు కూడా శరీరాలు సాలించేశారు ఉన్నట్టుండి తల్లిదండ్రులిద్దరూ పోయేసరికి సోదరులు పది మందికి ఏం చేయాలో తోచలేదు ఉన్న చోట ఉండలేక పూర్వం తమ తల్లిదండ్రులు తపస్సు చేసినటువంటి చోటు ఉందే కైలాసపర్వతం దగ్గర చోటు అక్కడికి వెళ్ళారు అక్కడ మనం కూడా తపస్సు చేయాలిరా వాళ్ళ కోరిక కలిగింది అయితే ఎలా చేయాలి దేనికోసం తపస్సు చేయాలి ఏ రకమైన తపస్సు చేయాలి అనే చర్చ మొదలైంది ఆ చర్చ క్రమక్రమంగా విచిత్రంగా సాగింది ఒకడు ఏమన్నాడంటే అన్నిటికంటే గొప్ప సుఖాన్ని ఇచ్చే తపస్సు ఏది అని అడిగాడు ఇంకోడు అన్నాడు గొప్ప సుఖం అనేది ముఖ్యం కాదయ్యా మామూలుగా మనం చూసేటువంటి సుఖాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే పరిణామంలో దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాయి అంటే ఇవాళ సుఖం కదా అని లడ్డూలు తినడం ప్రారంభించాం బాగా మన్నాటికల్లా గడుపు నేపొచ్చి ఏదో కష్టం కలుగుతోంది అలాగే ఇవాళ బాగా సుఖంగా ఉంటుంది కదా అని రాజ్యాధికారం సంపాదించాం ఎక్కిన రోజున బాగానే ఉంది కానీ ఒక సంవత్సరం పోయేటప్పటికి శత్రువేడ ఎక్కువైపోయిన నానా బాధలుగా ఉన్నాయి కనుక ఏ ప్రారంభించినా సరే పరిణామంలో అంటే కొంతకాలం పోయేటప్పటికీ అది దుఃఖంగా పరిణామం చెందుతుంది అలా దుఃఖంగా పరిణామం చెందకుండా ఉండేటువంటి సుఖం ఉందే అది కావాలి అంతేగాని గొప్ప సుఖం గొప్ప సుఖం అని గంతులు సరిపోదు కనుక దుఃఖంగా పరిణామం కలగనటువంటి ఎల్లప్పుడూ సుఖంగానే ఉండిపోయేటువంటి సుఖం ఏదో అది ముఖ్యమయ్యా అది అది లభించేందుకోసం గాను దానికి తగినటువంటి ఉపాయం చెప్పు అన్నాడు ఇంకోడు వెంటనే ఇంకోడు అందుకున్నాడు అలా అయితే నాకు తెలిసినంతలో గృహాధిపతి సుఖమే చాలా గొప్పది గృహాధిపతి అంటే ఏమిటి ఇంటికి యజమానిగా ఉంటాం తమ్ముడుగానో కొడుకుగానో చిన్నవాడుగానో ఉంటే ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని ప్రతివాడు డబాయిస్తాడు మనమే ఇంటికి అధిపతిగా ఉంటే మనమే నాన్నగా ఉంటే అందరినీ మనమే డబాయించవచ్చు కనుక ఇదే అన్నిటికంటే గొప్ప సుఖం అన్నాడు రెండోవాడు అన్నాడు అలా కాదయ్యా గృహాధిపతి సుఖం అంటే అది ఎంత మాత్రం గృహరాజ్యం ఎంత రాజ్యం మహా ఇదే ఒక ఐదు వందల ఇల్లు ఇది చిన్న రాజ్యం దీనికి ఆధిపత్యం ఇది అది కాదు గ్రామాధిపత్యం ఉంది ఆ గ్రామాధిపతి సుఖం అన్నిటికంటే గొప్పది అన్నాడు అల్లా ఆలోచించేటైతే గ్రామం ఆలోచించడం దేనికయ్యా ఈ గ్రామాలన్నీ గెలిస్తే మండలం అవుతుంది మండలాధిపతి వీడ వీడందరికంటే గొప్పవాడు కనుక మండలాధిపతి సుఖమే గ్రామాధిపతి సుఖం కంటే గొప్పది కనుక మనం దానికోసమే కృషి చేస్తా ఉన్నాడు ఇంకోడు ఇంకోడు అందుకున్నాడు మొహంలో ఏముంది గ్రామాధిపతి మండలాధిపతి దేశాధిపతి సామ్రాట్టు చక్రవర్తి ఏమిటి లెక్కలు వీళ్ళ సుఖాలన్నీ ఈ కొలతలు మనకెందుకు ఈ వలసలన్నిటిలో సర్వోన్నతుడు ఎవడంటే త్రిలోకాధిపతి దేవేంద్రుడు దేవేంద్రుడిని మించినటువంటి రాజు లేనేలేడు ముల్లో కాళ్ళలో కనుక సంపాదిస్తే ఇంద్రైశ్వర్యం సంపాదించాలి అదే గొప్పది కనుక దానికోసం కృషి చేద్దామన్నాడు ఇలా మాట్లాడుతుంటే పెద్దవాడు అందుకున్నాడు ఆయన ఏమన్నా అంటే రే తముళ్ళు పూర్వపు సంస్కారాలు కొన్ని గుర్తుకు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే నాకేవో పూర్వస్మృతులు గుర్తొచ్చినట్టుగా ఏమిటేమిటో గుర్తొస్తున్నాయి నేను పూర్వం ఏదో గొప్ప ఉపాసనలు చేసి కొన్ని విఘ్నాలకు పడిపోయానేమో అనిపిస్తోంది అప్పుడు బహుశా సాధనలు బాగా సాగలేదనుకుంటాను సరే ఆ విషయం అలా ఉంచండి ఇప్పుడు ఏ సుఖం గొప్పది ఏ ఐశ్వర్యం గొప్పది అని కదా మనం చర్చిస్తున్నాం బాగా ఆలోచిస్తే ప్రాకృత లయం దాకా ఏది నశించిపోకుండా ఉంటుందో అదే అసలైన ఐశ్వర్యం అదే నిజమైన సుఖం ప్రాకృతి లయం అంటే ఏమిటి ఈ మొత్తం మూడు లోకాలు కూడా ప్రళయం వచ్చి నశించిపోయే పరిస్థితి ఈ మూడు లోకాలు కూడా ప్రళయంలో నశించిపోయేదాకా అంటే సృష్టి ఉండేంత ఈ సూర్యచంద్రాదులు ఉండేంత వరకు ఏ సుఖమైతే నశించిపోకుండా ఉంటుందో ఏ ఐశ్వర్యమైతే తరిగిపోకుండా ఉంటుందో అటువంటి సుఖమే అటువంటి ఐశ్వర్యమే గొప్పది అది ఏది ఆలోచిస్తే హిరణ్య పదవే కాని మరొకటి కాదు హిరణ్య గర్భుడు అంటే ఎవరు ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టి చేసేటువంటి మహానుభావుడు ఆయన సృష్టి చేస్తున్నంత కాలము ఈ బ్రహ్మాండాలు ఉంటాయి ఆయన సృష్టి చేయకపోతే ఈ బ్రహ్మాండాలు ఉండవు అటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఉండటానికి పోవటానికి మూలకారణమైన వాడు ఎవరయ్యా అంటే హిరణ్య గర్భుడు నిజమైన శాశ్వత వ్యక్తి ఎవరంటే హిరణ్య గర్భుడు కనుక ఆ హిరణ్య మనకి గొప్పది మిగిలినవేవి కూడా సరి కావు కనుక మనం ప్రయత్నం అంటూ చేస్తే హిరణ్యగర్భ పదవి ప్రాప్తి కోసం కృషి చేయాలి కానీ ఈ మధ్యలో పదవులు మనకు ఎందుకయ్యా అన్నాడు తమ్ముళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు చాలా బాగా చెప్పేవన్నయ్యా అయితే ఆ ప్రాప్తి కోసం ఏ ఉపాసన చేయాలో చెప్పు నీకేదో పాత ఉపాసనలు గుర్తొస్తున్నట్టుగా ఉంది అంటున్నావు కదా కనుక బాగా గుర్తు చేసుకో దీనికి ఏ రకమైన ఉపాసన చెయ్యాలో మనం చెప్పు అన్నాడు అంటే పెద్దవాడు బాగా గుర్తు చేసుకుని ఇలా అంటున్నాడు పద్మాసన్న గతో భాస్వాన్ బ్రహ్మాహమితి తేజసృజామి సంహరామీతి ధ్యానమస్తు చిరాయ సూత్రప్రాయంగా చెప్పేశాడు ఏమిటంటే తమ్ముళ్ళు ఇహ నుంచి మనం ఒక రకమైన ధ్యానం చేయాలి ఏమని ధ్యానం చేయాలి తేజస్సుతో వెలిగిపోతూ పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మను నేనే నేనే సృష్టి చేస్తున్నాను నేనే పరిపాలన చేస్తున్నాను నేనే సంహారం చేస్తున్నాను అని ఈ విధంగా సంవర్గ విద్యా విధానంలో దీర్ఘకాలం ఉపాసన చేయాలి మనం మీకు తెలుసు కదా మనం ఉపనిషత్తుల్లో సంవర్గ విద్య నేను చెప్పేది ఆ సంవర్గ ఆ సంవర్గ విధానంలో మనం దీర్ఘకాలం ఉపాసన కనుక చేసినట్లయితే దీన్ని పెద్దలంతా కూడా అహంగ్రహోపాసన అంటూ ఉంటారు అహంగ్రహోపాసన అంటే నేనే ఆ దేవతను నేనే బ్రహ్మను అని చేసేటువంటి ఉపాసన అన్నదే దాన్ని అహంగ్రహోపాసన అంటారు ఈ అహంగ్రహోపాసన కనుక చేసినట్లయితే భ్రమర కీటన్యాయం మనకు పడుతుంది అంటే ఏకాగ్రత బలంచేత కీటకమే భ్రమరంగా మారిపోయినట్టుగా నేనే బ్రహ్మను అనేటువంటి ధ్యానం చిరకాలం అత్యంత ఏకాగ్రంగా చేస్తే మనమంతా బ్రహ్మరం ఇదే ఉపాయం దానికి దాన్ని మించిన పదవీ లేదు దీన్ని మించిన ఉపాయము లేదు అని అన్నగారు చెప్పాడు ఈ ఉపదేశంతో చర్చ పూర్తి అయిపోయింది వాళ్ళంతా సామాన్యులు కదా ఈశ్వరుడు యొక్క వరప్రభావం చేత పుట్టిన వాళ్ళు కదా అని చేత చర్చ వెంటనే తక్షణమే సోదరులందరూ కూడా ధ్యానాల్లో మునిగిపోయారు ధ్యానం అంటే ఏం ధ్యానం ఒళ్ళుకోకుండా కూర్చోడం కాదు క్షణాల్లో శిలా ప్రతిమల్లాగా అయిపోయారు ఏళ్లే గడిచాయో యుగాలే గడిచాయో వాళ్ళకి తెలియనే తెలియదు క్రమంగా ఆ పది దేహాలు కూడా ఎండు టాగుల్లాగా రాలిపోయాయి రాలిపోయినటువంటి ఆ పేరుగులను అడవి మృగాలు తినేసాయి అయినా సరే ఆ హిందూపుత్రులు హిందూపుత్రులు అంటే హిందువు పుత్రులు హిందూపుత్రులు కనుక వాళ్ళని ఐందవులు అంటారు ఆ ఐందవులు పది మంది కూడా అలాగే అక్కడే ఉండిపోయారు శరీరాలు రాలిపోయాయి ఆ శరీరాలు మృగాలు తినేసినాయి ఆ సంగతి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు మాత్రం అక్కడే అట్లాగే ఉండిపోయారు ఏ రూపంతో ఉండిపోయారు మనోరూపంతో ఉండిపోయారు జీవుల యొక్క అసలు స్వరూపం ఏది మనోరూపమే అసలు స్వరూపం ఈ దేహస్వరూపం అసలైన స్వరూపం కాదు కనుకనే ఈ దేహాలు రాలిపోయినా కూడా వాళ్ళ యొక్క ఏకాగ్రత బలంచేత వాళ్ళ మనోబలం చేత వాళ్ళకి ఈ విషయం పట్టనూ లేదు వాళ్ళ యొక్క స్వరూపస్థితి తెగిపోనులేదు మేము ఇక్కడే ఉన్నాము తపస్సు చేస్తున్నామనే భావంలోనే వాళ్ళు ఉన్నారు తప్పితే మేము ఎక్కడో చచ్చిపోయామనే భావంలో వాళ్ళు లేరు కొత్త జన్మ రావటం మళ్ళీ సాధన చేయడం లేదు ఏ తపస్సు చేస్తున్నారో ఆ తపస్సులో అలాగే ఉండిపోయారు అక్కడే యుగాల చక్రాలు గిర్రులను తిరిగిపోయాయి సృష్టులు ప్రళయాలు అవన్నీ వరుసగా సాగిపోతున్నాయి చివరికి కల్పాంతమే వచ్చేసింది సృష్టి అంతరించిపోయింది ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఒక్కడే మిగిలి ఉన్నాడు కాదు కాదు ఒక్కడే మిగులున్నాను అని ఆయన అనుకుంటున్నాడు ఆయనకి తెలీదు సృష్టి అంతా నశించిపోయినా సరే ఈ ఐందవులు పది మంది మాత్రం తమ సంకల్ప బలం వల్ల తపోమయులై అక్కడే అలాగే ఉన్నారు నిలబడి ఉన్నారు బ్రహ్మగారేమో నేను ఒక్కడే ఉన్నాను సృష్టి ప్రళయంలో నశించిపోయింది అనుకుంటున్నాడు అంతా పోయినవాడు వాస్తవే కానీ ఈ పది మంది మాత్రం మనోమయులై అక్కడే ఉన్నారు ఇదంతా ఎవరు చెబుతున్నారు ఆ ఐందవులు సృష్టి చేసినటువంటి బ్రహ్మాండాల్లో ఒకనొక బ్రహ్మాండంలోని ఒకనొక సూర్యదేవుడు చెబుతున్నాడు బ్రహ్మదేవుడికి ఆయన అంటున్నాడు ఓ బ్రహ్మదేవా ఇలా అనేక కల్పాలు గడిచిపోయాయి ఆ పాత కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళు పది మంది కూడా బ్రహ్మలైపోయారు వాళ్ళ యొక్క తపో చేత బ్రహ్మలైపోవడం చేత ఎవరి చిత్తంలో వాళ్ళు తమ తమ బ్రహ్మాండాలను సృష్టి చేయడం మొదలుపెట్టారు ఎవరి కల్పన వారిదే ఎవరు సృష్టి వారిదే ఎవరు బ్రహ్మాండాలు వారివే అలా పది రకాల సృష్టిలు జరిగిపోతున్నాయి అలాంటి బ్రహ్మాండాలలో ఒకనొక బ్రహ్మాండంలో నేను సూర్యపతివకి అధిపతిగా నియమింపబడ్డాను కాల విభాగం చేయడం నా పని ఇది ఆ సూర్యభగవానుడు చెప్పినది చెప్పి చెప్పి ఆ నటునాడు చివరికి ఒక విచిత్రమైన మాట చెబుతున్నాడు ఆ సూర్యుడు జయ గురుదత్త